ఇప్పటి వరకు ఎలా విచారించాడో ఎక్కడి నుంచి విచారణ చేసేది అలా మారిపోతున్న చూడండి ఇప్పటి వరకు అన్ని ఎలా పనిచేస్తాయో మాత్రమే చూస్తున్నాం ఎప్పుడు పనిచేస్తాయా ముఖం ఎల్లప్పుడూ నీ వాదన తెలుసుకోగలుగుతున్నావా నిద్రలో తెలుసుకోగలుగుతున్నావా తెలుసుకోలేకపోతున్నాం మెలకువలో పరిధిలో ఉన్నంత మేరకే తెలుసుకుంటున్నాం మొట్టలో సెంటర్లో ఉంటే తెలుసుకున్నావా అంటే పంట మేరకే పరిధి అంతేగాని సర్వవ్యాపకంగా ఉన్నదే జ్ఞానేంద్రియము లేదు ఎందువల్ల ఈ విషయాన్ని ఎలా విచారిస్తున్నాడు జ్ఞానేంద్రియములు మిగిలిన వాటి కంటే బలవత్తరములైనటువంటి ఎందువల్ల గుర్తించే శక్తి అంతా జ్ఞానేంద్రియములదే గుర్తించే శక్తి అంతా జ్ఞానేంద్రియములదే నిశ్చయించే జ్ఞానం అంతా నీకు ఆ అందుకే నన్ను పేరేం పెట్టాడు జ్ఞానేంద్రియములు నిశ్చయించే జ్ఞానములు కలగజేయాలంటే ఇవి పనిచేయాలి వాసనని నిశ్చయించాలంటే ఆ గ్రాణం అనే ఇంద్రియం పనిచేయాలి ఆ ముక్కనేది పనిచేస్తేనే కానీ దీనికి పరిమితులు ఉన్నవారేవా ఎందుకు పరిమితులు ఉన్నవారేవా విచారించవు నేను ఇందాకే చెప్పాడు జీవుడు ఒక పరిమితిని కలిగి ఉన్నాడు తర్వాత సర్వవ్యాపకముగా అనంతము కానున్నాడు ఏ పరిమితులు లేవు ఉన్నాడని నీకు నీ పరిమితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే దానిని బట్టి ఏ పరిమితులు లేవో అక్కడ తెలుసుకోవచ్చు నీకున్న పరిమితులు ఏవో తెలుసుకుని అక్కడ ఆ పరిమితులు ఉన్నాయా లేదు చూసుకుంటే నీకే శ్రమపడుతుంది నీకే నిశ్చయం అవుతుంది నీ పరిమితులు నువ్వు తెలుసుకోకుండా ఆయనకు ఉందా లేదా అంటే నీ సంగతి ముందు నువ్వు తెలుసుకో తెలుసుకున్నాక అక్కడికి వెళ్ళి చూడు చూడదంటలా ఎందుకనే సాంఖ్య విచారణ మొదలై చెప్పాడు పూర్వ పరపక్షములను క్షుణ్ణముగా విచారించడం ఏది వలన దానికి పరమాత్మ అయితే ఏమిటి జీవుడు అయితే ఏమిటి ఇక్కడ ఇద్దరు ఒకటే ఎందువల్ల ఇక్కడ న్యాయం సమన్యాయం అత్యంత పడుతుంది ఆయన మీదేమో పక్షపాతం ఉంది ఆయన ఏదో నిన్ను తయారు చేసి అడవేనని చెప్పి నీకేమైనా పక్షపాతం ఉంటే ఉండవద్దు కాక సాంక్షలకు ఎట్టి పక్షపాతం కూడా రాదు కారణము న్యాయాధీశల వరే వర్తించే జడ్జ్ ఎలాగైతే జడ్జ్మెంట్ అలా నువ్వు ఇక్కడ వర్తించాలి అప్పుడే యథాతథంగా నీకు తెలియబడుతుంది లేకపోతే తెలియబడదు అంటే జ్ఞానేంద్రియములకు పరిమితి ఉన్నది అది నిశ్చయం ఎలా చూశావు నీ పడినా లేకపోతే నువ్వు గుర్తించలేకపోతున్నావు అంటే దానికి ఒక పరిమితి ఉంది తర్వాత నిర్వహేంద్రియం నిర్వహేంద్రియము అన్నిటికంటే ప్రధానమైన నిర్ణయాక చూసాం ఇందువల్ల రథం దాని యొక్క విషయం కాబట్టి ఆరు రుచులు లేకపోతే అది ఏది ఒప్పుకోదు కాబట్టి ఎంత ఆకలేసి వచ్చినా ఒట్టి అన్నం కాబట్టి ఎంత ఆకలేసి వచ్చినా ఒంట మాత్రం పొరపాటు కూడా తింది ఎంత ఉప్పున్నా ఏమన్నా తల్లి అంటే ఉప్పు కూడా మాత్రం ఒప్పదు కాబట్టి ఈ దృహేంద్రియము నాకు పరిమితులు ఉన్నావా ఉంటే ఎలా ఉండాలి ఎప్పుడైనా దాన్ని గుర్తించగలగాలి మరి నువ్వు నిద్రలో ఏదైనా చెప్తే గుర్తించగలుగుతున్నావా ఎందుకు ఎప్పుడు నిద్రకోదండి మెలకులో నేను అన్ని చేస్తున్నా కదా నా మెలకు సంఘం మారనాకుండా ఎప్పుడు నిద్ర సంఘం మారదావే అంటే నీకు ఇందాకే చెప్పాడు దీవుడు ఎట్లా ఏర్పడుతున్నాడు మూడు భ్రాంతులు ఉన్నవి ఆ మూడు భ్రాంతుల కారణం మూడు దోషములు ఈ మూడు దోషములు ఆ మూడు భ్రాంతులు నిద్రలో ఉన్నాయా నీకు లేవుగా మరి మరి అక్కడ శుద్ధ స్వరూపంగానే ఉన్నావురా ఏం మాలిందే లేదు కదా వెలుగుకి వచ్చేప్పుడే నీకు అన్ని వచ్చాయి ఎంతసేపు మురికిని విచారిస్తావు చెత్తబట్టను విచారిస్తే ఏం తెలుస్తుంది చెత్తం తెలుస్తుందంటే ఏం విచారణ చేయాలి నువ్వు విచారణ చేస్తే అది ఎట్లా పరిశుద్ధం ఇది ఎట్లా మరినం తెలుసు అందుకని వెలుగు సంగతి మాట్లాడట ఎప్పుడో కూడా ఎప్పుడు దాన్ని తీసుకెళ్ళి దేనికి ముడిపెడతాడు ఏ మలినాలు లేకుండా నీకు శుద్ధంగా ఎక్కడ ఎలా అక్కడ ఎలా ఉన్నావో నీకు నిరంతరం గుర్తు చేస్తూ ఉంటాడు దాన్ని బలపరుస్తున్నాడు దీన్ని బలహీనపరుస్తున్నాడు ఇప్పుడు నీకేది బలంగా ఉంది మెలుగు బలంగా ఉంది నిద్ర బలహీనంగా ఉంది అక్కడ తెలివి బలహీనంగా ఉంది ఇక్కడ తెలివి బలంగా ఉంది ఏం చేయాలి దాని సమతానికి తేవాలంటే దాన్ని బలపరచాలి దీన్ని బలహీనపడతారు ముందే చెప్పాడు ఆత్మ విమర్శ చేయడం అంటే బలములను నిరసించడము బలహీనతల ప్రోత్సాహపర్తనం దృఢపర్ధనం అట్లాగే నిద్రలో నీకు తెలివి బలహీనంగా ఉన్నది కాబట్టి అంతసేపు దానికి దిహి ముడిపెడుతున్నాడు నీ దివేంద్రియము నిద్రలో పనిచేయ గుర్తించలేదు ఇంకా పడవులేదు బాగా వేడి టీ తాయో ఎలా ఉన్నాయో అది వేడిని గుర్తించిందా వేడిని గుర్తించిందంటే విపరీతమైన చల్లగా ఉన్నది తిన్నా అంటే హితోష్ణములు సమత్వంగా ఉన్నంత వరకే నీకు దీవేంద్రియం పనిచేసేది అందులో ఎవరైనా తేడాలు వస్తే నాలుగ కాటం ఒకటే నీకు తెలుసు ఇంకా మిగిలిన ఏం తెలియదు అంతేనా కాదా అట్లాగే జరుగుతున్నావు తర్వాత ఏదన్నా తెలుగు జరుగుతున్నాక ఒకసారి అవకాశం చూడేప్పుడన్నా నేను చూసేప్పుడున్నా చాలా మంటకా ఉంటుంది వడ్డి మంటకాలు కాదు మనం అంత మంటున్నారు కానీ ఎందుకు అందులో లేదు ఎందువల్లొచ్చింది అది అంటే దీనికి దానికి తెలియకుండానే ఎన్నో పరిమితులు ఉన్నవి కానీ నువ్వు తినేటప్పుడు ఈ పరిమితులు విచారణ చేయవు ఏదో ఇప్పుడు ఏ రోజు జనాలు ముందు వేసావు స్వీట్ వేసావు కాబట్టి హాట్ వేయాలి హాట్ వేసావు కాబట్టి స్వీట్ వేయాలి ఇట్ట ఒకదాని వెనగా ఒకటి దాన్ని దాని యొక్క విషయాన్ని గుర్తుంచుకోవడం ఇది ఎక్కడ నిజంగా సత్యమేనా దీనికి పరిమితులు నేను ఏదే ఆధారంగా పెట్టుకుని పనిచేయాలి అసలు ఇది నిశ్చయాత్మక జ్ఞానాన్ని కలిగించే జ్ఞాతను ఆధారంగా పెట్టుకుని పనిచేయాలి ఆ జ్ఞాతను గుర్తించే దిశగా నేను ఈ విషయాన్ని వినియోగిస్తున్నానా ఈ విచారణ చేయవు ఎంతసేపు బాహ్యంగా పదార్థగతంగా చూస్తాం ఈ వాళ్ళు పెళ్లికి వెళ్తే పదహారు పదార్థాలు పెట్టాడు నేను రేపు ఇరవై పెట్టాలి అరే ఈ ఇరవై నాలుగైనా ఆ కూడా ఏడయా జ్ఞాతను గుర్తించాయా ఏది గుర్తించాలి ఒక అండం అయితే పదార్థితముగా బాహ్యముగా నీ యొక్క పరిశీలన ఉన్నంత వరకు నీవు జ్ఞాసం గుర్తించాను నెక్స్ట్ తర్వాత ఏముందండి అగ్ని ఇంద్రియము నీవు ఏన్నాడు చూడని కనని వినని ఒక పదార్థం నీ ముందు ఉండబడింది అది ఎలా ఉన్నాయా నల్లాంటి మసిపోకోలేమున్నది నువ్వు మొదలై చూసేదాన్ని అరే ఇది ఏదో మన ప్రమాదం కలిగి తెచ్చు వెంటనే ఏం నిర్ణయించింది కొంచెం ఆలోచించాలి మీరు తినపదంగానే వీలు కాదా అదే నీకు తెలిసిందేం చేశావు చిన్నతని ముందే నిశ్చయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెక్స్ ఎంత ప్రధానంగా పనిచేస్తుంది అన్నింటి నిర్ణయమునకు అదే ఆధారము మిగిలిన వాటిని అడిగింది పరిస్థితి ఇప్పుడు తింటావా మాంతావా అని జవాన్ అడిగింది ఏమో తింటే ఏమవుతుందో ఇది అసలే తెలియదు కదా అన్నది సరే ఓ మంచి నీ పక్కన ఆవిడ ఉంది ఆ గ్రాణాన్ని అడుగు ఎలా ఉందా పరిస్థితి అది ఆవిడ ట్రై చేసింది అదే నాకు కూడా ఏం తెలియట్లేదండి ఇంతకు ముందు నా ఎరుకలో ఇది లేదండి ఇవన్నీ జ్ఞానేంద్రి గారు ఎప్పుడు ఏమన్నాయండి నా ఎరుకలో ఇవి లేవు అన్నది ఎరుకలో ఇవి లేవంటే అర్థమండి ఇంతకు ముందు చూడలేదండి ఇంతకు ముందు ఒక ఆయన ఎవరో వచ్చాను నీ నీవు గుర్తించలేవు ఏమండి నన్ను మీరు గుర్తుపడ్డారా నా ఎరుకలు చూసినట్లేరా నేను అన్నా అంటే అర్థం ఏంటి ఈ టెక్చురేందు ఎవరు పనిచేస్తున్నా కొన్ని పరిమితులకు లాబడి పనిచేస్తున్నా సరే అయితే కన్నుని కన్ను చూడగలదా ఏ చూడడానికి నా పని పరిమితులు కాదు దానికి మరీ బాగా రూడంగా ఉంది చూడగల చూడ కూడా ఉంది కన్నుని కదలపకుండా చూడు అప్పుడు దృశ్యం అదృశ్యం అయిపోతుంది దృశ్యం లేదప్పుడు మరి ఎందుకు పోయింది మీరు చూడగలిగే శక్తి పరిమితమైనటువంటిది ఎటువంటి శక్తిని బాహ్యంగా పనిచేస్తుంది కాబట్టి పరిమితమైన ఎప్పుడు గుర్తు మనం ఎక్కడ విచారణ చేస్తున్నాం తోలంగా విచారణ అంటే పదార్థయుతంగా విచారణ బాహ్యంగా చూస్తున్నాం ఎందుకు దీన్ని ఎంత ఖండితంగా చెప్తున్నామంటే మనం దీని చేస్తే బంధించబడుతున్నాం కాబట్టి ముందుని బదలగొట్టుకోవాళ్ళు ఈ పరిమితులని ఈ బంధనాన్ని నువ్వు బదులు కొట్టుకున్నట్లయితే నీకు శరీరంలో ఎలా ఉందో తెలుసుకోవడానికి తర్వాత చెబుతాడు అప్పుడు కిందకు దిగడుగా నువ్వు దేగవన్నా దిగడు అందుకని ముందే ఇవన్నీ క్షుణ్ణంగా చెప్పేస్తాడు తర్వాత ఏమండి పరిస్తే అంతే కదండి ఇందాక చెప్పుకున్నావు చర్మం పెట్టే మళ్ళా పక్కనే ఉందండి శ్రోసరం చెప్దాం నువ్వు చెప్తా అని ఎప్పుడు గుర్తించగలవా కదా అసలు దీనికి నిజంగా అయితే మిగిలిన వాటికి పాపం ఏమైనా ఉన్నాయి దీనికి ఏదైనా అడ్డం ఉంది అండి ఏ అడ్డం లేదు కానీ గుర్తించగలుగుతుందా ఎన్ని రోజులు గుర్తించలేకపోతున్నది దానికి కేవలం మరి ఇవన్నీ కూడా ఇంటికి వంటివి స్వయంగా ఏమి ఏం పనిచేయలేవు ఏమన్నా వస్తే తీసుకుంటాయి లేకపోతే అట్లా ఉంటాయి అంతే శాతనైతే వాటి పరిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే గుర్తిస్తాయి వాటి పరిధిలోకి రాకపోతే అవేమి స్వయంగా గుర్తించ స్వయంగా నిశ్చయించ చాలవు అతి ముఖ్యమైన అంశం ఇవన్నీ విరమించినప్పుడు ఎక్కడికి వెళ్ళి లైవ్ అగ్నిలో అగ్ని అయినటువంటి స్థానము నాకు లైవ్ అయింది కాబట్టి అక్కడి నుంచే వ్యవహారంలోకి వచ్చినాయి కాబట్టి దాని అధిష్టానంలో అండి పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సోళ శరీరాన్ని క్షుణ్ణంగా పరిచయం ఇందులో నీకు ఆధారం ఏమైనా నేను వెనబడేది ఇందులో ఉన్నదా నీ కర్మేంద్రియాలు నేనన్నామా వెనక్కి మంచిదే విరిగిపోతాయి ఇదేమేనండి విషయపంచనీ నేనన్నామా ఏమో ఎట్లా నిర్ధారించడానికో వీలు కానటువంటి వ్యవహారం అనేక పరిమితులకు లోపడమే మరి జ్ఞానేంద్రియ పంచిగా నీవు అన్నావా నా కన్ను అంటున్నావు కానీ నేను అంటున్నావు ఏ నా నీ చేతిలో పనిముట్టని చెప్పకనే చెబుతున్నావు అంతేగాని నేనని కన్ను చూపిస్తున్నావా అంటే జ్ఞానేంద్రియాలు నువ్వు కావనే సత్యం నీకు తెలుసు కానీ నువ్వు కాకపోయినా దాంతో పని ఉంటావు దాని చేత నీకు ఏర్పడుతున్నటువంటి దోషములను గుర్తించలేకపోవడం చేత విక్షేపము నాకు అనుమతిస్తున్నావు వెంటనే వెళ్ళిపోయింది అదే కాబట్టి అనుమతి ఇవ్వమాక అనుమతి ఇవ్వకపోతే అది నిర్ణయించారు ఈ కర్మేంద్రియాలు కానీ ఈ జ్ఞానేంద్రియాలు కానీ ఈ విషయాలు కానీ నీ అనుమతి మేరకే వర్తిస్తున్నాయి కానీ తాము వర్తింప సాలవు కనుక ఇవి జడములు తాము వర్తింప సాలవు కనుక విజడములు అంతే వర్తింపగలిగితే చైతన్య ఉంటాములే సోలము జడము అని నిశ్చయించబడింది ఇప్పుడు ఏది దానిపైన ఉంది ఇంకో తత్వం పైకి వెళ్ళాం వాయుతత్వానికి వెళ్ళాం ఏమండి వాయుతత్వానికి వెళితే అందులో ప్రధానమైనటువంటిది వాయులో వాయు అంతే కదా వాయువులో వాయు ఎందువల్ల ప్రధానమైనటువంటిది వాయు తన్మాత్రమూ వాయు వంశ పని చేస్తున్నది అందువల్ల ప్రధానమైనటువంటి అదే మిగిలిన వారితో కలిస్తే అది ప్రధానం కాదు ఆ మిగిలినవి కూడా దీని అధిష్టానంలోనే ఉండి పని వాయున్మాత్ర ఏడు వాయువంశ చేరిక కలిగిన ఆ వాయువంశ చేరిక ఎండు అది ఎలా ఉన్నదండి నీలో గాలి పని చేస్తుంది గాలి పనిచేస్తుందా పని చేస్తుంది పని చేయట్లేదని జీవి ఉన్నదా ఏదైనా శ్వాసించినటువంటి జీవి ఒక అమీమా తప్ప ద్వికణ జీవి హైడ్రా కూడా శ్వాస రెండు కణములు కలిగినటువంటి ప్రజతి కూడా శ్వాసించక తప్పదు అంటే ఒకటిగా ఉన్నప్పుడు మాత్రం అది శ్వాసించలేదు రెండవది వచ్చి చేరిందో అది శ్వాసను కలిగి ఉన్నది వాయు చలనము యొక్క ఉనికి చేత కలుగుతున్నది వాయు చలనము దాని యొక్క ఉనికి చేత కలుగుతున్నది కేవలము ఒక ఉరికే కనుక ఉన్నప్పుడు వాయువు లేదు దాని కిందనో అంతకంటే అంటే ఎరుక అనేది రెండోది కలిగినప్పుడు మాత్రమే అన్ని వచ్చినాయి ఎరుక అనేది రెండోది లేదు మొదటిది మాత్రమే ఉన్నదనుకోండి అంటే జ్ఞాత జ్ఞాతగానే ఉన్నాడు ఏమైనా వచ్చాయా ఏమి రాల ఏం కలిగింది ఎరుక కలిగింది ఎరుక ఎరుక కలిగింది వెంటనే వెంటనే ఏమైపోయింది ఎరుక కలిగిన ఊరిక కూతున్నాడై ఇవన్నీ కలవడం తీసేయడం కలవడం తీసేయడం మళ్ళీ సృష్టి అందులో చేయకపోతే మరి ఎరుక జరిగిన వ్యక్తి ఏ శక్తి చేత ఇది అంతా చేశాడు జ్ఞాతం యొక్క సత్తా కానీ ఈ పనులన్నీ చేయడానికి ఆయనకు ఒక క్షేత్రం కావాలి ఆ క్షేత్ర ప్రభావం లేకపోతే నీవేమి కూడా ఫలితాన్ని సాధించలే ఆ క్షేత్రం ఏమిటి ప్రాణక్షేత్రం ప్రాణక్షేత్రం అంటే ఏమిటి గాలి కొట్టుకోవడం విడిచిపెట్టం గాలి తీసుకోవడం విడిచిపెట్టం విశ్వాసం నిశ్వాసం మరి కేవలము గాలి తీసుకుని విడిచిపెట్టడమే ప్రాణమా కాదు ఆ శక్తి యొక్క ప్రభావం చాలా గాలి తీసుకుని విడిచిపెడతాం అంతేకాని అది ప్రాణం కాదు ప్రాణం అంటే అది శక్తి పేరే అంతే కానీ గాలి తీసుకుని విడిచిపెట్టడం ప్రాణం యొక్క ప్రభావమే కానీ ప్రాణం కాదు అయితే మీలో ప్రాణశక్తి అలా పనిచేస్తుంది ఒక మనిషి అవుతుంది ఎందుకంటే మనం అందరం మనుషులం కాబట్టి చాలా వాటిలో తోడత ఇందులో చూసినా అలానే ఉంటుంది ఈ ప్రాణశక్తి ఐదు మొక్కలై మీ శరీరం నందు తీసుకున్న గాలి ఐదు మొక్కలు ఉండవేటండి బాబు అసలు ఒకటి కానీ ఇక్కడ తెలియపక్క ఐదు మొక్కలు ఉన్న ఉండవేమిటి ఎలా ఉన్నది ఇప్పుడు చూస్తాం ప్రాణాపాన సమాన వ్యానం ఉదాహరణ వాయువు ప్రాణపానం సమాన యానం ఉదాహరణ వాయువు ఏంటంటే ఇక్కడ వరస ఏదో తేడాగా ఉంది అక్కడ మాట్లాడుతున్న వరస ఉంది ఇక్కడ ఎలా వచ్చింది ఇప్పుడు చూడండి అవరే ఉన్నది వాయువులో పృథివీ అక్కడ ఏ వాయువున్నది అపానవాయువు ప్రాణ అపాన మనం ఇదేంటి ప్రాణం ఎక్కడ చెప్పాడు వెంటనే అపానానికి వెళ్ళాడు ఆచవరికి వెళ్ళాడు బలసత్వాన్ని ఎలా చెప్పుకొచ్చాడు ప్రాణ అపాన సమాన ఉదాహరణ విహానవాయువు అంతేనా కాదా ప్రాణం ఎక్కడ ఇప్పుడు మధ్యలో ఉంది అంతే కదా జల మధ్య కళ్ళ ఉంది మనం వెంటనే పక్కన నేను జంపచేశాడు అపానంలోకి జం చేశాడు అంటే ప్రాణాపానములు కలిసి పనిచేస్తుంది అంటే ఇంకో రెండు కలిసి పనిచేస్తున్నాడు సమాన ఉదాహనములు వ్యానము మాత్రము బలవత్తరగా ఉన్నది మిగిలినవండు రెండు కలిసి పనిచేస్తాయి నిజంగా కలిసి పనిచేయట్లే సహకరించకుండా ఒకదానికో అసలు అవి ఏం పనులు చేస్తున్నాయో చూస్తే ఎలా సహకరించకుండా తెలుసు ఇక్కడ వ్యానవాయువు వాయువులో వాయువు అంతే కదా బలమైనది వాయు ధన్మాత్రండు వాయు వంశ అంటే వాయు ధర్మాత్రండు వాయు వంశమైనటువంటి వ్యానవాయువే మనస్సుకు వాహకముగా అని ఇది శరీరం అంతా వ్యాపించింది కాలు వెంట్రుక కాలి జోర నుంచి తల వెంట్రుక వరకు వ్యాపించింది ఇటు వ్యానవాయువు మనసుకు వాహకముగా ఉన్నందు వలనే కింద ఉన్నటువంటి స్థూల ఇంద్రియములక అన్నింటికి చైతన్యవంతం అవుతున్నది అవి దగ్గరలో ఇందాక ఈ వ్యానవాయువు యొక్క ప్రభావం చేతి వస్తున్నది ఇది కనుక పనిచేయకపోతే ఏమవుతుంది పక్షవాతం వస్తుంది ధ్యాన వాయువు సరిగ్గా పనిచేయకపోతే పక్షవాసం వస్తుంది అయితే ఇది కేవలం ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఒప్పుకుంటారు తెల్లబులి వైద్యులు ఒప్పుకోరు వాయువు కొట్టేసింది అంటుంటారు చూడండి ఆ వాయువు కమ్మేసింది వాయువు కొట్టేసింది కమ్మేయడం కొట్టేయడం ఇది చాలా డిఫరెంట్ మాట్లాడి వాయువు కమ్మేసింది ఇవాళ సలు పదాలు వాడేవారు ఎవరు కానీ ఒక్క వైద్యుడి దగ్గర చూసినా కూడా ఈ మాటలు ఎవరు మాట్లాడడండి వాయువు కమ్మేయడం అంటే ఏంటి తెలుసా పెండము వ్యక్తమయ్యేటప్పుడు వాయువు కమ్మేస్తుంది అప్పుడు అది పిండ స్థానంలోనే కొట్టేస్తుంది అంటే ఆ జీవి జన్మెంతకు ముందే మరణిస్తుంది అది వాయువు కమ్మేయటం ఇది వాయువు కొట్టేయటం అంటే ఏమిటి ప్రాణం పోయినట్టు కాదు శాంత ఉన్నట్టు కాదు ఒక భాగం పక్ష ఇది ఇవన్నీ కూడా చేసేది ఎవరంటే వ్యాన వాయువు కాబట్టి జీవుని యొక్క ఉనికి ఎవరు నిర్ణయిస్తున్నారు ఇప్పుడు శరీర ధారణ ఉనికిని దీని చేతిలో ఉన్నది కానీ శరీర ధారణ దీని చేతిలో ఉన్నదని ఎవరైనా మనం అనుకుంటున్నావా ఏనుకోట్ల ఎదో పుట్టేశాడంటే అంతకు మించి నీ మనస్సు ఆధారం చేతనే ఈ వ్యానవాయువు అనే దాని ఆధారం చేతనే నీవి రూపధారణ చేస్తున్నాడు అలాగే రూపమును పోగొట్టుకుంటున్నాడు అంత ప్రధానమైనటువంటి వ్యానవాయువు నీవు గుర్తించలేకపోతున్నావు మరి వ్యానవాయువుకి అధ్యయనంలో మిగిలినవి ఎలా పనిచేస్తాం ఆ చివరేమన్నది అపానవాయువు అపానవాయువు ఏం చేస్తున్నాయా అన్ని విసర్జకములని అదే దాని పనే ఒకటైనా రెండైనా చర్మమైన చర్మ నుంచి వచ్చే శ్వేదమైన ఏదైనా అన్ని విసర్జనలు దానివే ఇది అపానవాయువు యొక్క పని ఇది ఇప్పుడు దేన్ని ఆశ్రయించి ఉండాలి వాటినే ఆశ్రయించి ఉండాలి అంతే కదా మధుభాగం ఆశ్రయించి ఉండదు చర్మం అంతా ఆశ్రయించుకుండా ఉంటుంది అందరూ నండి మరి కేవలం చర్మం పై నుంచి కిందకు వ్యాపించే ఉన్నది కదా మరి వ్యానవాయువు దాన్ని ఆశ్రయించు కదా మరి అపాన వాయువు ఎట్లా ఆశ్రయించుంది అంటే ఇందాకే చెప్పాడు ఏం చెప్పాడు వాయువు ఎలా కలిగి ఉన్నది వ్యాపక తత్వము కలిగొన్నది అంటే వ్యాపక తత్వములో అపానము దేని యొక్క అంశం చేత చేయను పృథివీ యొక్క ప్రభావం చేత అపాన వాయువు ఏర్పడింది కఠినాంశమైనటువంటి నువ్వు కఠినాంశలేనా కావాల్సిన ఉంచుకుని కఠినములు అన్నింటిది పంపించేశావు దోశకా పంపు తింటే మరణాడు దోశకాడిపోతుంది అవి కఠినములు లాభం లేదు అలాగే ఏమైనా సరే నీవు విసర్జించేవన్నీ కూడా నీకు పనికి రానటువంటి అవన్నీ కూడా కఠినములు ఆ పని దానికి ఎవరమ్మ చెప్పారు అమ్మా నువ్వు కూడా కఠినంగా ఉన్నావు కాబట్టి నీకు నాకు సరిపోతుంది రాయ అని యొక్క ప్రభావము పృథివ్యాంశ వ్యాపకమైనటువంటి వాయువాంశ రెండూ పని చేయడం చేత అది మాత్రమే దీనికి తగినది కాబట్టి ఆ పని దానికి అప్పగించారు ఇప్పుడు పక్కన వాయువుల జలం ఇక్కడ ఎవరుదండి ప్రాణం అన్నదండి అరే ఇంతవరకే ఎవరు ప్రాణులం మనందరికీ ఒకటే మాట ఎనభై నాలుగు లక్షల జీవరాతులకి ఒకటే నామం అన్నది ప్రాణులు అభిమానించి మనిషి మనిషి వరకు చెట్లలో ప్రాణం ఉన్నదని మన శాస్త్రజ్ఞులు చెప్పినారు కానీ సాంఖ్యం ఒప్పుకోదు ఎందువల్ల కొండలో ప్రాణం ఉన్నదా శాస్త్రజ్ఞ కూడా లేదన్నాడు సాంఖ్యం కూడా లేదన్నది వాయు చలనం ఎక్కడైతే ఉన్నదో అది వృక్షములలో వాయు లేదు వాయు చలనం ఆక్సిజన్ తీసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడుతున్నది వాయుచలనం లేకపోవడం స్వీయ వాయు చల్లం లేదు అన్నదంటే మళ్ళా ఇంకోటి తగిలించింది దానికి ఏం లేదా దానికి స్వీయ వాయు చల్లము లేదు అంటే వాయువుని తన యొక్క శక్తి మీద ఆధారపెట్టుకుని వినియోగించుకోలేదని వస్తే వినియోగించుకుంటుందా లేకపోతే మానేస్తుంది దానికి పరిమితులు అందుకని వా జామనవరం స్థావరములో కలిపారు దాన్ని అనంతరం తాను కదనలేదు తనంతర తాను పెరగలేదు తనంతర తను వాయువుని వినియోగించుకోలేదు అనంతరం తాను తేజాంసను కూడా వినియోగించుకోలేదు ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతములు తాను ఇచ్చ వచ్చినట్టుగా లేదు కాబట్టి అది స్థావరమే కానీ ప్రాణి కింద ఎక్క వేయడం లేదు అంటే ప్రాణి అంటే ఏముండాలి నీకు పంచభూతములలో ఉన్న అంశలను స్వీయ ప్రకాశముతో స్వీయ అంశతో వాడుకోగలిగే సత్తానికి అప్పుడే నీవు ప్రాణి అయ్యా అప్పటి ప్రాణి ప్రాణం ఎక్కడ వాయువాంశలు జలాంశ ఇందాకే చెప్పాం ఎక్కడైతే జలం చేరిందో ఎక్కడైతే వాయువు చేరిందో అక్కడ ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని ఉంటుందో ఆ పంచకంలో అన్ని కదలికలకి అన్ని విక్షేపములకు ఇదే కారణం ప్రాణం ఉండబట్టే కదా వచ్చింది అదే లేకపోతే ఏది కానీ ఈ ప్రాణం ఏం చేస్తున్నారు నిజానికి దీని పని ఏంటి ఎక్కడ ఉన్నది హృదయ స్థానం అందు ఎక్కడ ఉన్నది హృదయ స్థానములు హృదయం అంటే ఏ హృదయం అయ్యా ఇది మాంసపిండమైనటువంటి మాంసపు మొద్దైనటువంటి గుండెనా ఇది ఎందువల్ల కాదయ్యా కాదని ఎలా చెప్పగలవు ఎందాక చెప్పేశాం ఎన్న స్థూల శరీరంలోనే ఎముకలు పళ్ళు మాంసము నరములు ఇవన్నీ మేధస్సు ఇవన్నీ ఏం చెప్పం అక్కడ ఏమి ఎందుకు చెప్పాం అవన్నీ కఠినాంశములు కేంద్ర పృథ్వీతో వాటిని తోసేసాం అవన్నీ కింద బ్రాకెట్లో ఉన్నాయన్నమాట అవన్నీ కూడా కానీ ఇక్కడ ఏం చేరిక వెళ్ళగలిగింది మీకు జలాంశము చేత వాయుశ ఎందు ప్రాధాన్యత కలిగింది ఆ వాయువు ప్రభావము ఈ జలము యొక్క ప్రభావము చేరిక చేత దీన్ని ఆధ్యాత్మ హృదయముగా కలవబడు నీ అధ్యాత్మ హృదయం ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందంటే భగవాన్ రమణలో నీ పోరు పడలేక ఒక రహస్యాన్ని విప్పి చెప్పారు ఆయన తప్ప ఇంకెవరు చెప్పలేను ఇంతవరకు మిగిలిన వారంతా పంట చుట్టూ తిరిగారంటే యథార్థంగా ఇదేని చెప్పలేదు ఏం చెప్పారయ్యా అంటే ఎక్కడైతే నీ మనసు ఆగిపోతుందో ఎక్కడైతే నీ గాలి ఆగిపోతుందో అదే నీ అసలు విషయం చెప్పబయా అంటే ఏదో చెప్పాట అట్టా చెప్పాడు చూడండి నా హృదయం ఎక్కడా నువ్వు మామూలుగా అది ఎదురు రో మీద ఉంటావు అక్కడ ఉందో లేదో మాత్రం నీకు తెలియదు కానీ నీవు దాన్ని గుర్తించవాలంటే నీకు ఒక సూత్రం చెప్పాడు నీ మనసులోని ఆలోచనలు పుట్టే స్థానం వేదో గరంగా గమనిస్తే అది నీ హృదయ స్థానం అలాగే నీ వాయువు కూడా అక్కడికి వెళ్ళి ఆగిపోతున్నాయి వాయువును అనుసరించి కనుక నీవు మనసుని పంపిస్తే ఎక్కడికి వెళ్ళి ఆగిపోయినాయా అది ఆ హృదయ స్థానంకి వెళ్ళినప్పుడు వాయువు లేదు మనసు లేదు ఈ రెండు లేనటువంటి స్థానం అది దీన్ని నీవు ధ్యానంలో అనుభవిస్తాను ఈ స్థితిని అనుభవిస్తావు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళేటప్పటికీ అబ్బా ఏమి లేదండి మనసు లేదు గాలి కొట్టుకుంటుందో కనపడలేదు మనసు అసలు ఏ చలనము లేదండి స్థిరంగా ఉండిపోయిందండి అని బలవతరంగా చెబుతున్నావు ఇది హృదయస్థానం అంటే మరి ఇది ఎక్కడ ఉంది ఎక్కడుందో చూపించగలవా ఇది అవున ఈ వాయుతత్వం నుంచి ఈ వాయు పంచకము నుంచి ఆకాశ పంచకము వాయు పంచకము సూక్ష్మ శరీరమైన తోర శరీరంలో లేదు ఇది పదార్థ సంగతముగా లేదు పదార్థ సంగతముగా లేదు కానీ కిందటి మొత్తము ఇది లేకపోతే చేయటం చేత అది జడము కాబట్టి ఈ ప్రాణం చేసే పని ఏమిటంటే ప్రతి కణజాలం నుంచి కూడా శక్తిని ఉత్పన్నం చేయటం నీలో శక్తి ఉందనుకున్నావే ఆ శక్తంతా దాని ప్రభావమే అది లేకపోతే నీ శక్తి అంతా ఒత్తిడి శవానికిందా ఏం లేదు అని ప్రాణం లేదు ప్రాణం లేకపోతే శక్తి లేదంటే ప్రాణం లేకపోతే కదలిక లేదు శక్తి లేదు కాబట్టి మొదటి కదలిక ఎక్కడ ఆరంభం శక్తి యొక్క చరణం ద్వారా ఆరంభం ఇప్పుడు శక్తి ముందా పదార్థం ఉందా శక్తే ముందా ఆవిర్భవించింది దాని నుంచి పదార్థ అంతేగాని పదార్థం నుంచి శక్తి రావటాల ఇప్పుడు మన సైంటిస్టులంతా ఏం చెప్తున్నారు పదార్థాన్ని మొదలు కొడితే బోళ్ళు శక్తి ఉంది అంటున్నాడు అరే పదార్థం ఏర్పడక ముందే బోళ్ళు శక్తి ఉందాయా అక్కడ బోర్డు శక్తుంది కాబట్టి దీంట్లోకి వచ్చిందండి అక్కడ లేకపోతే దీంట్లోకి రాలేదంటే ఆయన ఎందుకు ఆయన ఆయన వ్యతిరేకంగా ప్లాన్ చేసి మోళ్ళు శక్తి ముందున్నప్పుడు పదార్థం తర్వాత ఏర్పడిన పదార్థం ఎప్పుడు శక్తి లేదంటున్నావా మనం లేదంటే కానీ వ్యావర్తనంలో ముందు శక్తి ఏర్పడింది తర్వాత పదార్థం ఏర్పడింది లహించేటప్పుడు ముందు పదార్థం లగిస్తుంది తర్వాతే శక్తి లగిస్తుంది అంతేగాని ముందు శక్తులు అయిన తర్వాత పదార్థాలు అయించేది ఎప్పటికీ జరగదు ఇది అధ్యాత్మ శాస్త్రము సాంఖ్యాశాస్త్రములు నిర్ధారణగా చెప్పింది ఎలా నిర్ధారణగా చెప్పిందంటే ఇందాక చెప్పిన విధంగా చెప్పింది ఇప్పుడు మనం ఎక్కడ దాకా పరిశీలించాం ప్రాణవాయువు దాకా ప్రాణాపానములు కలిసి పనిచేయాలి అంటే ఏమిటి ప్రాణవాయువు కనుక పనిచేయకపోతే నీకు అపానవాయువు పనిచేస్తుందా లేదు దానికి అవకాశం లేదు ప్రాణ ఉన్నంతసేపే దానికి కూడా చలన ఇది లేకపోతే రేసర్చంగా అమ్మా అవి పని చేస్తాయా ఏం పని చేస్తుంది కాబట్టి అమానవాయులని చలనం అంతా కూడా ప్రాణవాయువు సత్తానే కానీ ఇతరత్ర సత్తా కాదు కానీ ఈ రెండింటి ఎవరు సత్తా పనిచేస్తున్నది వ్యానవాయువు సత్తా పనిచేస్తున్నదే కానీ వీటి చేయ సత్తా ఏమి కాదని అయితే వీటి పక్కన ఇంకోటది ఏమిటది ఉదాహరణ వాయువు ఈ ఉదాహరణ యొక్క ప్రభావం ఏమిటి ఏం చేయాలి ఎక్కడ ఉన్నది ఇది అంట స్థానం అందు అంట స్థానం అంద ఉన్నప్పుడు దాని ప్రభావం ఏంటి మాట్లాడుతుంటవే నువ్వు ఏదో లోపల పడేస్తే మిగితా రెండు పనులు చేస్తున్నాయో ఇది కూడా ఏం చేస్తుంది బయటికైతే మాట్లాడుతుంది లోపలికైతే మిగుతుంది ఈ రెండు పనులు చేస్తుంది ఈ రెండింటిలో ఏదైనా డాపేస్తే మేము కూడా పట్టలేదండి అన్నావు మాట కూడా వెంటనే పడిపోతుంది అంతకంటే మాట పడిపోయిందంటే మేము కూడా నారకం పోవడం వల్ల మాట పడిపోవడం వల్ల రెండు ఒకేసారి జరుగుతాయి అంతేగాని ఒకటోసారి ఒకటోసారి జరగదు కాబట్టి ఈ ఉదాహరణ వాయు యొక్క ప్రభావం చేత నువ్వు మాట్లాడుతున్నావు అలాగే లోపలికి వేస్తున్నావు ఆహారాన్ని కూడా ఇది ఉదాహరణ యొక్క ప్రభావం ఇటు ప్రభావం ఎందువల్ల ఏర్పడింది దీనికి వాయు తను మాత్ర ఎందు తేజాంశమైనటువంటి వ్యాపకాంశం తేజాంశమైనటువంటి అగ్ని యొక్క ప్రభావం చేత నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేదంతా అగ్ని యొక్క ప్రభావాన్ని కలుతా ఏం తెలియదు మాట్లాడాలి కాబట్టి మాట్లాడేస్తున్నావు అంతే విచారణ లేనటువంటి విషయం విచారిస్తే ఏం తెలిసింది భ్రాంతి అని తెలిసింది మాయ అని తెలిసింది మాయ అంటే ఏంటి ఇప్పుడు ఎందుకంటే ఇప్పటి వరకు మాయ అనలేదు అయినా పదార్థంలో మాయ లేదు గట్టిగా మాట్లాడితే లేదు ఎందువల్ల లేదు జడము నన్ను మాయ పనిచేసేది అవ్యస్తంగా పనిచేది అదే సూక్ష్మ శరీరంలో వ్యక్తంగా పనిచేస్తుంది చైతన్యవంతంగా పనిచేస్తున్నది ఇక్కడ విచారణ చేయడానికి నీకు ప్రాతిపదిక ఉన్నది అక్కడ ప్రాతిపదిక లేదు ఇక్కడ ప్రాతిపదిక ఏంటో మాయను విచారణ చేస్తే కనపడకుండా పోయింది ఇక్కడ విచారణ చేస్తే కనపడకుండా పోతున్నది విచారణ చేయకపోతే తెలియబడ్ నిన్ను కబ్బి వేస్తున్నది ఎలా కబ్బు సూర్యుని మేఘములు ఎట్లా కబ్బు వేసినయో బోళ్ళు ఏది భగవద్గీతలో అగ్నిని మూడి జట్టాకేసింది ఇంకా బోల్డ్ అద్దమును మన జట్టాక అప్పివేసింది ఎలా ఇవన్నీ చెప్పుకొచ్చాడు అవన్నీ ఎక్కడ చెప్పలేయా తేజాంశమైనటువంటి అగ్ని ప్రభావముల మీదే మాట్లాడుకొచ్చాడు చూడండి ఆ ఉదాహరణలు అన్నింటినీ కూడా ఈ కప్పివేయడం అనే పదాన్ని కేవలము ఆ అగ్ని అంశ స్థానంలోనే ఆయన మాట్లాడే కానీ మిగిలిన వాడు పరమాత్మ ఎంత సాంఖ్యశాస్త్రాన్ని మధించి మాట్లాడాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన ఊరికే మాట్లాడాల ఆ కప్పి వేయబడేటువంటి మాయావరణం అంతా కూడా ఈ అగ్ని అంశమైనటువంటి తేజాంశము ఆ వాయు అంశం అయినటువంటి ఆ రెండింటి యొక్క చేరిక చేత నీకు ఆ మరుగున పడేటువంటి లక్షణం ఏర్పడిపోతుంది కాబట్టి ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవాలేదు అందుకే ఇందాకేం చెప్పాడు మాట్లాడక ముందే ఆలోచించుకో ఏం మాట్లాడాలో మాట్లాడేసినాక ఇంకేం చేయడం ఏమండదు అట్లాగే లోపల వేయక ముందే ఆలోచించుకోవసినాక బెంగ తంటే మరి రుద్రుడు చాలా హలములు పురాణ స్థానములు జరిగి మరి మెంగలేదుగా మింగేడా మెంగల మరి ఎట్లా మింగుకుంటా ఉన్నాడు అది ఆయనకు ఒక్కడికే నీవు కూడా ఉన్మని మనోన్మని అవస్థాన్ని అనుభవించేటప్పుడు మహావిద్యగా నీవు కూడా మెంగాల్సిన అవసరం లే కంఠస్థానములకు దిగుము దిగవాల్సిన అవసరం లే అది యోగ స్థితులలో అష్టాంగ యోగంలో అత్యంత చిత్తజేవరి స్థితులవి హంస పరమహంస అయ్యే స్థితులలో నీవు త్రివిధ బంధముల ద్వారా దానిని తెలుసుకుంటూ ఉంటాం అప్పుడు నువ్వు మెంగే పని మాట్లాడే పని లేదు రెండూ ఆ రుద్రుడు ఎలా హాలా హాలా అని పట్టుకున్నాడు నీకు అప్పుడు అనుభవానికి వస్తుంది ఆ స్థితి నువ్వు అనుభవించావు ఊరికే మాటకు చెప్పుకోవడం అని కానీ దీనికి అంత ప్రభావవంతమైనటువంటి క్షేత్రం అనేది ఇదేదో సామాన్యమైనటువంటి విషయం కాదు ఉదాహరణవాయుం విశుద్ధ క్షేత్రమై ఉన్నది ఇది అట్టి విశుద్ధ క్షేత్రం అవతల జీవన్ముక్తి ఉన్నది యువతల జీవుడు ఉన్నాడు సాధకుడికి ఈ ఉదాహరణ వాయు స్థానము కంఠస్థానం అధిగమించి పైకి వెళితే అతనేమో జీవన్ముక్తుడై ఉన్నాడు కిందకు దిగువుకుంటే జీవుడు మాయావరణం ఎంత ఇక్కడే ఉన్నది అందుకేం చెబుతున్నాడు మాయోత్ఫలం అంతా ఇక్కడే జరుగుతున్నది మాయ యొక్క ఉనికికి ఆధారం ఉన్నదంటే ఈ కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇక్కడ ఎంత ఎంతో జాగ్రత్త ఇంతని చెప్పడానికి వెళ్ళి అందుకని మాట్లాడితే సగంపనైపోయిందంటే ఫలితం రాకూడదంటే కుదరదు అందుకని మాట్లాడక ముందే విచారణ చేయాలి ఏ స్థానంలో విచారణ చేయాలి వాయువులో వాయువు జ్ఞానవాయువు స్థానంలోనే విచారణ చేయాలి నువ్వు ఎందుకు దానిది మనసులో ఉండగానే దాన్ని సరిగ్గా విచారణ చేస్తే ఈ కింద దాని అధీనం మేరకు పనిచేసేవి కాబట్టి దాని సంస్థాతో పనిచేసేవి కాబట్టి అవి నేనేమి చేశాను లేకపోతే మటుకు తర్వాత వరాల స్థానానికి వచ్చినాక నువ్వేదో పట్టుకుందామండి ఏ పట్టుకునేది ఉండదు దాన్ని వదిలేసేవి ఇక వాయువులో ఆకాశాంశ ఏంటంటే సమాన వాయువు అంటే సమాన వాయువు నీవు తినే ఆహారమును అచనం చేస్తా నాధిస్థానంలో ఉండి అంతా కూడా అరిగేటుగా చేస్తుంది ఎందుకు చేయాలండి ఆవిడ చేయకపోతే ఏమొచ్చింది అదనమాట ఆకాశం యొక్క అక్కడే చూసుకోండి మీరు ఒక సాంఖ్యశాస్త్రం మీద బలమైనటువంటి పట్టు వాడు ఎప్పుడూ కూడా పంచభూత తత్వంలో స్వభావ బలమీదే తన చేస్తాడు అలా కాకుండా విషయపరంగా విచారణ చేసేవి అనుకో నిన్ను మా ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉన్నదు కానీ కాసేపట్లో కప్పేస్తుంది కాబట్టి పడికట్టు రాళ్ళైనటువంటి నిన్ను ఎప్పటికైనా సరే విలక్షణంగా నిలబెట్టేటటువంటి పంచభూత తత్వముల యొక్క స్వభావంలో మాత్రం నీవు ఈ సమాన వాయువుకు పరి ప్రాధాన్యత కలిగిందయా ఆకాశాంశ అవకాశాన్ని కలగజేసినట్టు అది అవకాశం కలగజేయకపోతే నువ్వు లేవు నీ వైశ్వానరుడు లేడు నువ్వు లేవు నీ వైశ్వానరుడు లేడు ఆ పరమాత్మకి ఈ సమాన వాయువు స్థానంలో పచనాన్ని చేసి ఆ వైశాలరాజ్ యొక్క ప్రభావాన్ని నీకు అందిస్తున్నటువంటిది అంతా కూడా ఇది పోయితే ఈ సమాన వాయువు పనిచేయకపోతే ఏమవుతుందండి అయిపోయింది అగ్నిమాజం అనపడింది అది విషయం జరిగింది నీకు మనం ఏం గమనించాం తపకాన్ని వ్యవహారాన్ని గమనించాం ఉదాయం చూస్తాం ఇప్పుడు ఏం పడిపోవాలి అంటమాట అదే అగ్నిమాజమే పడిపోతుంది సమాన వాయువు పడిపోయింది ఏమైందిప్పుడు వెంటనే పోయింది ఇంకా లాభం లేదండి వీటికి లైఫ్ లైన్ ఏదో ద్రవం పోస్తూ ఉంటే కాసేపు అప్పుడప్పుడు మధ్యలో ఘనాహారం పెట్టడానికి వీలు కాలిగా అని నిర్ణయం ఇంకో మిట్ట అవతలకి వెళ్ళింది అక్కడే పోయిందండి వెంటనే పక్కనే ఉన్నది వ్యానవాయువు మనసు పనిచేయడం మానేసింది చూడండి అతి ప్రధానమైనటువంటిది ఆ వ్యానవాయువు పనిచేయడం మానేయగానే ఈ వ్యానవాయువు సత్తా చేసే కదా ఒక్కసారిగా కూలిపోతాయి అనాయాస మరణం అని అంటూ ఉంటావు ఎలా వస్తుందో నీకు తెలీదు ఏమనండి ఎట్లా పోయాడు కానీ అనాయాస మరణం అండి ఒక్క క్షణంలో పోయిన అప్పుడు విచారణ చేయడు విచారణ చేస్తే తెలిసిపోద్దు పెద్ద విషయం కాదు అదేవి ఏం పడిపోయింది అక్కడ ముందు అనాయాస మరణంలో అక్కడ ఆకాశాంశ పడిపోయింది పడిపోయి వెంటనే వ్యానవాయు పడిపోయింది ఇది పడిపోయేటప్పటికీ లెప్త మాత్రంలో మీడిలోనే పడిపోయింది అని పాటలో మిగిలినటువంటి మూడు వాయువులు కాస్త పడిపోయింది ఎప్పుడైతే పడిపోయినా కింద జడం వెంటనే పడిపోయిందంతే రెపబాట్లోనే పడిపోయిందంతే ఇది అనాయాస మరణం అంటే కాదండి మహా విపరీతంగా తీసుకుని తీసుకుని తీసుకుని పోయాడు అంటే అప్పుడు ఏమైంది చైతన్యం కింద నుంచి విరమించేటప్పుడు పృథ్వీపంచకం నుంచి జల పంచక నుంచి అగ్నిపంచక నుంచి ఆ జడభాగములది విడిచి ఈ వాయు పంచకంలో చేరడానికి ఎంతో యాత్ర పడుతున్నది అనమాట ఇందులోకి చేరడానికి ఇంకా టైం ఉండదు అక్కడ ఇక వాయు పంచకంలోకి చేరిందంటే ఇక మాత్రమే క్షణాలే ఇక అంటూ ఉంటాడు చూడండి గడియలు అన్నాడు ఇంకా నిమిషాలు అయిపోయింది అంటే ఏంటి తెలిసిపోతుంది ఎక్కడికి తెలిసిపోయింది గొరక వచ్చేసింది అనమాట ఇక్కడికి బొరక వచ్చిందంటే కంఠస్థానం దిగువకి ఇక పనిచేయడం ఇక్కడే కొట్టుకుంటోందంటే గొరక వచ్చిందంటే దాని లక్షణం ఏమిటి ఇంకా అయిపోయింది క్షణాల్లో పడిపోయింది అనమాట ఎక్కడికి వచ్చేసినటప్పుడు ఓ పంచకంలో చేరింది చైతన్యం ఇక అవకాశం లేదు ఎందుకు సోల భాగం విడిపోయింది ఇంకా ఏం చేసినా కిందకి దిగిరాదంటే డాక్టర్ గారు కూడా చూడండి తన ప్రయత్నం మ్యాక్సిమం చేసినాడు ఎంతవరకు గొరక రానంత వచ్చిన తర్వాత మటుకు నా వల్ల కాదన్నాడండి అదేంటయ్యా బాబు నువ్వు మ్యాక్సిమం ప్రయత్నించవయ్యా యంత్రాలు పెట్టు ఆ మధ్యలో శ్లాష్ మాని తీసేయి కొరకపోతుంది నువ్వు ఏం చేసినాయి అది పోదు కొరక శబ్దం పోతుందేమో కానీ ఆ స్థితి ఆ యంత్రం పెట్టి శ్లాష్ మాని తీసేస్తే బయటికి వినపడే శబ్దం పోతుంది కానీ ప్రాణం మాత్రం కిందకి దిగితే లేట్ అయిపోయిందంటే లేట్ అయిపోనామంట సోనాన్ని విడిచిపెట్టేసింది అప్పటికే ఆ మాట అనగా లేట్ అయిపోయిందంట ఇది వైద్యుల పరిభాష ఇది విరమించే పంచకం ఇక ఆకాశ పంచకం ఇక విరమించినప్పుడు నేట్లో విరమించింది వాయు పంచకంలో వాయువులో వాయువు నుండి సమస్తము విరమించింది ఎందుకు దాని సత్తా చేస్తే అది పనిచేస్తుందని కాబట్టి ఇక్కడి నుంచి ఆకాశ పంచకంలోకి మనం విచారణతో చూస్తే ఇవన్నీ కూడా అంతరింద్రియములు ఇవన్నీ కూడా అంతరింద్రియములు పృథ్వీ పంచకము కర్మేంద్రియములు జల పంచకము విషయ పంచకము అగ్నిపంచకము జ్ఞానేంద్రియములు వాయు పంచకము పంచప్రాణములు ఆకాశ పంచకము పంచకము అంతరింద్రియ పంచకము చూడండి ఇక్కడ ఇక్కడ మూడు రకాలుగా చెబుతున్నాడు ఇందాక నుంచి ఎవరన్నా గమనిస్తారేమని చూస్తున్నాను పృథ్వీ పంచకంలో ఏమన్నాడు కర్మేంద్రియములు పంచ విషయ పంచకములు ముందు విషయం చెప్పి తర్వాత పంచకం పెట్టాడు తర్వాత జ్ఞాన ఇంద్రియములు తర్వాత వల్ల పంచ ప్రాణములు పంచ విషయ పంచకము పంచ ప్రాణములు చూడండి ఇంకా కొంచెం పైకి వెళ్ళాడు ఇంద్రియ పంచకం చూడండి అంటే మూడు చోట్ల ఇంద్రియములు రెండు చోట్లేమో వాటి స్వభావములు పంచ ప్రాణములు సంఖ్య ప్రధానం ప్రాణాలకు వచ్చేటప్పటికీ ముందు సంఖ్యకు చెప్పాడు విషయ పంచగండు అక్కడ విషయానికి ప్రాధాన్యత కర్మేంద్రియములు ఆ ఇంద్రియంతో కర్మ చేస్తున్నాం కర్మ అంటే నీ లెక్కలేటి పని అంతేనండి కానీ పని కర్మ అవుతుందా క్రియ అవుతుంది అంతే కదా కర్మ ఎలా అవుతుంది మరి అది అవును కానీ క్రియా క్రియేంద్రియములు అంటలేదుగా నీ లెక్కలు క్రియలు లెక్కలేదు అనవండి కర్మయే ప్రధానమైనటువంటిది అందుకే కర్మేంద్రియములు నీ ఆలోచన ఎలా ఉంటే అలా పనిచేసి తీరవలైనవి వాటికి స్వేచ్ఛ లేదు ఆలోచన అనేది ఎక్కడ జరుగుతున్నది పంచప్రాణములలో జరుగుతున్నది పంచప్రాణములను ఆధారం చేస్తే కింద ఉన్నటువంటివన్నీ పనిచేయాలి కాబట్టి దాని క్రియేంద్రియమని అనలేదు ధర్మేంద్రియములు అనవంటే ఇప్పుడు ఆకాశ పంచకమునందున్నటువంటి అంతరింద్రియ పంచకం అంతరింద్రియ పంచకమా అంతఃన చతుష్టయమా ఇక్కడే అంతరింద్రియ పంచకమన్నా అంతఃకరణ చదుష్టయమన్నా అంతఃకరణ చదుష్టమంటేనేమో పనిముట్లేదు అంతఃకరణ చదుష్టమంటే పనిముట్లు అంతరింద్రియములంటే జ్ఞాతతో కలిసి ఇంద్రియము లేనది జ్ఞాత చేరిక లేకపోతే అవి పనిముట్లే జ్ఞాత చేరిక లేకపోతే మిగిలిన నాలుగు పనిముట్లే ఏమిటి అంతఃకరణ చదుష్ట మనోబుద్ధి చెత్త అహంకారము కానీ వీటికి జ్ఞాత యొక్క చేరిక లేకపోయినట్లయితే ఇవి కేవలము పనిముట్లు మాత్రమే జ్ఞాత ఎప్పుడైతే కలిశాడో ఇవి అంత ఇంద్రియము లేరు స్వయంగా పనిచేయగలుగుతాయి ఇంద్రియములంటే పనిముట్లు అంటే స్వయంగా పనిచేయదు ఈ తేడాను స్పష్టంగా తెలుసుకోవాలి నిజంగా నీవు ధ్యానంలో గుర్తించవలసింది ఇది నిన్నకేమి గుర్తించావు ప్రాణ లయ స్థానమును గుర్తించావు దాన్ని హృదయ స్థానముగా తెలుసుకున్నావు నీ కనీసం ఎక్కడికి వెళ్ళాలయా ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అక్కడ కూర్చుని జ్ఞాతని తెలుసుకోవాలి కానీ నువ్వు ఎవరు తెలుసుకున్నావు మనసు బుద్ధి చెత్తం అహంకారం తెలుసుకున్నావు అక్కడ కూర్చొని ఎలా తెలుసుకున్నావు విలక్షణంగా ఉండి తెలుసుకుంటున్నావు అప్పటి మునిగిపోయి తెలుసుకున్నావు ఆ స్థానం తెలియనంత మునిగిపోయి తెలుసుకున్నావు ఆ స్థానం రాగానే విలక్షణంగా ఉండి తెలుసుకున్నావు ఎందువలయ ఆ హృదయ స్థానం అనేది తెలిసి ఉన్నాడు కాబట్టి జ్ఞానం ఎక్కడికి పరిగెత్తాడు దేంట్లోనో కలవడు దేని ఎందు మొనగడు దేనిని తల ఎందుకు కలుపుకోడు ఆయనకి ఇందాక ఏం చెప్పుకున్నావు ఒకటి కలుపుకోవడం రెండు నీ లక్షణాలు తీసేయడం మూడు అవకాశం ఇవ్వడం ఇంకా అనేకం చెప్పుకున్నాం ఈ లక్షణాలు ఏవి కూడా పంచభూతములకు సంబంధించిన కఠినాంశములు కానీ ద్రవాంశములు కానీ ఇంకా తేజాంశములు కానీ చలనాంశములు వ్యాపకం చెందిన చలనాంశములు కానీ బయలాంశము కానీ అవకాశం ఇచ్చేటటువంటి బయలాంశము కానీ జ్ఞాతకు లేవు జ్ఞాత ఇరవై నాలుగు తత్వములకు విలక్షణుడు అట్టి జ్ఞాతం ఉండేది హృదయ అట్టి జ్ఞాతం ఉండేది హృదయ అట్టి జ్ఞాత చేతులు అని ఇరవై నాలుగు తత్వములు పనిచేస్తున్నాయి జ్ఞాత ఎదుకలేదు జ్ఞాత గెరుగలేదు ఏమన్నదయ్యా మరి ఆయనకి తన పైన ఇవన్నీ పని చేస్తున్నాయంటే తనతో పని లేకుండా ఏం చేశాడే ఆయన ఒక తోపించి ఊరుకున్నాడు అంటే కొండ మీద నుంచి రాయిని ఒక తోపు తోసి ఊరుకున్నాడు అంటే ఆయన కొండ మీద ఉన్నాడు రాయి మాత్రం కింద కూడా వెళ్ళిపోయేది అట్లాగే చైతన్యం అనే కదలి కంగి ఒక తోపించాడు ఇంకా అన్ని ఏర్పరచుకుంది తనకు తానే తనకు తానే వ్యవహరించింది తనకు తనే జీవపటం ఏర్పరిచింది తనకు తనే వ్యక్తమయ్యింది తనకు తనే మరల జ్ఞాత కూడా లయం మగుతున్నది ఆయనేమి కిందకి దాన్ని పంపించలే మళ్ళా వెనక్కి లాక్కురాలే అందుకని సర్వ విలక్షణుడు సాక్షి అన్నా జ్ఞాత ఇరవై నాలుగు తత్వములకు కూడా విలక్షణుడు సాక్షి ఎందుకు సాక్షి అయ్యా ఆయనకేం పని చైతన్యం పనిచేసిందా నాకు పని లేదు చైతన్యం వ్యవహరించిందా అంతకంటే పని లేదు చైతన్యం నాలో కలిసిపోయిందా అదే అంతకంటే నాకు పని నీ పని ఏమిటయా ఓ తోపు ఇవ్వడం మాత్రమే నా పని ఓ అవన్నో తోచాడు అంటే తన పని అయిపోయిందని ప్రశాంతంగా కూర్చున్నాడు కానీ నీవు ధ్యానంలో ఇలా కుర్చున్నావా మధ్యలో మనసులో బుద్ధిలో చిత్తములో అహంకారంలో వచ్చినటువంటి అన్ని హలాలని స్పృశిస్తున్నావు ఆ వృత్తులన్నీ స్పృశిస్తున్నావు దానిలో సాధాచంతని పొందుతున్నావు మళ్ళా స్వప్నంలో ఎలా అనుభవాన్ని పొందుతున్నావు అలాగే ధ్యానంలో కూడా అనుభవాన్ని పొందుతున్నావు మరి నువ్వు విలక్షణంగా ఉన్నావు కానీ ఈ ధ్యాన ప్రక్రియను ఎందుకు ఏర్పాటు చేశావు విలక్షణత్వం కోసం ఏర్పాటు చేశావు అంతేకాని దాంతో పాటు కొట్టుకుపోయేటే స్వప్నమే బెటర్ ఇంకా ఎందుకు ఒకసారే ఉంటుంది స్వప్నం నువ్వు వెలుగులో కూడా నిద్రపోతుంది మళ్ళా అనుభవిస్తున్నావు అసలు స్వప్నమే పెద్ద అసత్యం అనుకుంటే తెలివి ఉన్నటువంటి వెలుగులో కూడా మళ్ళా ఒక కల్పిత నిద్రని ఏర్పాటు చేసుకుని అట్టి కల్పిత నిద్ర మరలా స్వప్నము అనుభవిస్తుంది ఇదంతా ఒకరటే వేగా ఎప్పుడు ఫలవంతమైనది అందులో వచ్చే వృత్తులని ఈ సాంఖ్యం దృష్ట్యాన్ని గుర్తించి విలక్షణమైనప్పుడు మాత్రమే నీకు లేకపోతే ధ్యానము ఎప్పటికీ ధ్యానమే యోగము కానేరు ఎందుకయ్యా యోగా చిత్త వృత్తి ధ్యానం చిత్తవృత్తి నిర్వహణ అనడానికి వీలు కాదు ఏం చేస్తున్నాయి ఆ ధ్యానంతో తెలుసుకోవచ్చు అంటే మీ ఇంట్లో వస్తువులు ఎన్నున్నాయండి ఇంట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది వీళ్ళు ఉంది చెమ్ముంది కొండ ఉంది తప్పాలంది అంతేనా అలా తెలుసుకున్నావు ధ్యానంలో అంటే నువ్వే దాని మీద నీ అధికారం ఇవ్వలేదు నీ ఆధిపత్యం ఇవ్వలేదు అది ఎట్టా పోతే నువ్వు ధ్యానంలో అదే యోగంలో అయితే పోవాల్సిన అవసరం లే ఎందుకు కట్టుబోయే కట్టేశాం కట్టుబోయే దాన్ని తీసుకెళ్ళి కట్టేసామంటే ఎక్కడికి ముందు మొమ్మనిగా పోలేదు ఎవరా కట్టుబోయ్యా జ్ఞాత హృదయ స్థానం నిత్యము వెలయితున్నటువంటి ప్రకాశ స్వరూపుడు ఆయనకేమున్నదయా స్వయం ప్రకాశకత ఉన్నదంటే ఇంకేం లేదంటే సూర్యుడు స్వయం ప్రకాశకము బ్రహ్మాండమునకు ఈ జీవుడు ఉన్నటువంటి పెండాండమునకు జ్ఞాత అట్టు ఈ భూమి సృష్టి నిర్వహించడానికి ప్రత్యేకంగా సూర్యుడు ఏమైనా దిగొచ్చాడా ఏమీ దిగురాలా పోని నా ప్రకాశం తీసుకోవాలని చెప్పాడా అది చెప్పలా పోని ప్రకాశ తోటి ఈ పని జరుగుతుందని ఆమె గుర్తించాడా అది గుర్తించలా ఈ మూడు మీద సత్యం అంతా ఎండిపోయింది సరు వచ్చింది నాదే అన్నాడా అదే అన్నా పోని విపరీతంగా పండింది నాదన్నాడా ఏది అనలేదు సృష్టి అంతా ఏర్పడింది నేను ఏర్పరిచానన్నాడా సృష్టి అంతా వ్యవహరించింది నేను వ్యవహరింపజేశానన్నాడా పోని సృష్టి అంతా పొద్దున పోతుంది అప్పుడు పోని నేను పోగొట్టాను అన్నాడా ఏది అనలేదు అట్లా ఎలా సర్వ విలక్షణుడుగా సాక్షీభూతముగానున్నాడో బ్రహ్మాండ మందు సూర్యుడు ఎట్లు సాక్షీభూతముగా ఉన్నాడో పెండాండ జ్ఞాత అట్లా సాక్షీభూతముగానున్నాడు ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు అండములు చెబుతున్నాడు చూడండి ఎక్కడ వరకు పెండాండం అన్నాడా అనలా ఇక్కడ అంటున్నాడు చూడండి ఎందుకని నీకు నిర్ధారణ చేయడానికి తెలివి వచ్చింది ఇప్పుడు ఇది ఒక ఆవరణతో కూడుకొని ఉన్నది అప్పుడే అన్నమైనది గుడ్డులో ఏముందండి దాంట్లోంచి బయటికి రావాల్సిన జీవ పదార్థం అంతా అందులో ఉన్నది కానీ బయట ఏమన్నది ఆవరణ ఉన్నది పెంక్ ఆవరణ ఉన్నది ఇది పెండ అన్నం అన్నడానికి పెండము గుడ్డు బట్టి పెండము గట్టిగా మాట్లాడితే అంటే ఇది ఒక ఆవరణతో కూడుకొని ఉన్నది ఏమిటది జీవుడు ఆవరణతో కూడుకు జీవావరణం అంటే ఇరవై నాలుగు తత్వములు జీవావరణమే మరి ఇరవై ఐదు ఐదు ఐదైనటువంటి జ్ఞాత దాని అందు మాత్రము